నల్లజర్ల రోడ్డు రచయిత బాలగంగా సరతల నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు అవధాని గారు ఇలాగ అనేటప్పటికీ మేమందరం ఫక్కున్నవ్యాం గవ్వత్తి దీప వెలుతురులో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు విండిదారా మెరిశాయి చంద్రుడు వినలే ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం కానీ ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయపెడతాయో మీకు తెలియదు అన్నారు చెప్పండి మీరేదో ఖర్చు అవుతారని తెలుస్తూనే ఉంది వినడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాను ఈ రాత్రికి ఇంకా లైట్లు రావు ఎక్కడో తెగితేగిపోయి ఉంటుంది అన్నాడు నారాయణ తోటంతా చీకటైపోయింది అన్నాడు నర్వస్గా ఆచారి అస్థిమితంగా చేతి బల్ల మీద ఆత్తాళం వేస్తున్నాడు ఇంకా కొవ్వూతులు ఉన్నాయండి అని అడిగాడు అవధాని గారు తలువు ఈ తోట తోటలో మీ బంగ్లా మీరు చేసిన విందు ఓహ్ మర్చిపోలేం అన్నాడు నారాయణ ఊరికి దూరంగా ఈ తోట ఉండడం ఎంత బాగాలేదు అన్నాడు ఆచారి చెప్పండి కదా అన్నాను నేను కథ నిరసనగా చూశారు అవధాని అదే అదే మీ చిన్నప్పుడు జరిగిన సంఘటన అని సర్దుకున్నాను అవధాని గారి కవి కాదు కథడు కాదు జీవితాన్ని నిండుగా సూటిగా జీవించిన మనిషి హృదయమో చమత్కారమో ఆలోచన ఉన్నవాడు వీటికి తోడు విచిత్రంగా విరుద్ధంగా బాగా డబ్బున్నవాడు ఆయన చెప్పడం మొదలుపెట్టారు ఏలూరులో చూసుకోవాల్సిన పని అయిపోయింది ప్లేటర్ గారు పక్కల ఏర్పాటు చేస్తారన్న వెనక కార్ స్టార్ట్ చేశాడు రామచంద్రం పది గంటలు దాటింది రాత్రి నాగభూషణం మావయ్య నేను వెనకాల సీట్లో కూర్చున్నాం ప్లేటర్ గారు కారు దగ్గరికి వచ్చి నా మాట విన్నారు కాదు ఎంతసేపండి సరిగ్గా తొక్కితే ఒక గంటన్నరలో తణుకులో పెడతాం మీరేమి ఇది అవ్వకండి అన్నాడు రామచంద్రం కలెక్టర్ గారి ఇంట్లో పెళ్ళి సరిగ్గా ఉదయం ఏడు గంటలకి నా మీద రామచంద్రం మీద భరోసా వేసుకుని కూర్చున్నారు కలెక్టర్ గారు అన్నాడు నాగభూషణమ్మావయ్య అమ్మమ్మ ఎంతమాట కలెక్టర్ గారింట్లో శుభకార్యం అంటే వేరే చెప్పాలా అన్నారు పిలెక్టర్ గారు యావత్ విషయాన్ని గ్రహించిన వారి కారు సాగింది అప్పటికి నాకు పద్దెనిమిదేళ్ళు అప్పటికి మీరెవరు పుట్టి ఉండరు అన్నారు అవధాని గారి మాంధ్ర చూసి అటువంటి ప్రమాదం సంభవించే సూచనలు కూడా వాతావరణంలో ఉండి ఉండవండి అన్నాడు నారాయణ తోటలో గలగల చప్పుడైంది ఆచారి ఉలికిపడి దొంగలేమో అన్నాడు పక్షులు చెట్లలో కదులుతున్నాయి అంతే అన్నారు అవధాని గారు కథలోకి రండి అంటే కోపంగా చూశారు అవధాని అదేనండి మీ చిన్నప్పటి అవధాని గారు చిన్నగా నవ్వి గడ్డం చేతితో ఒకసారి సవరించుకున్నారు కొంచెం ముందుకు అంది ఇలా చెప్పసాగారు ఆరు కారు ఆగిపోయింది రామచంద్రం దిగి బానేటి చూశాడు రధవ కార్లా ఉంది నడిచి వెనకపాదం పదం ఎందుకైనా మంచిది అన్నాడు నాగభూషణ అమ్మవయ్య అర్జునుడు గాంధీవాణ్ణి తిట్టిని అసహిస్తాడేమో కానీ ఈ కారును తడితే మాత్రం నేను ఊరుకోను అసలు ఈ ఇంజన్ లాంటిది ఇండియాలో ఉండదు అన్నాడు రామచంద్రం అందుకే ఆరు మైళ్ళకే ఆగిపోయింది మామయ్య విసుగ్గా అన్నాడు డొక్కు కారులు కొనకరా అంటే విన్నావు సెకండ్ హ్యాండ్ కొనాల్సిన కర్మ నీకేం వచ్చింది మన మాట ఎలాగున్నా వీడిని కూడా మనతో తీసుకొచ్చాం వీడి కర్మ ఎనిమిది గంటలకు పడుకోవచ్చే మా అక్కయ్య మంది డాక్టర్లను ఒకేసారి పిలిచూ పెడుతుంది అన్నాడు నన్ను ఉద్దేశించి ఏం భయం లేదు మామయ్య రాత్రి కారులో ప్రయాణం నాకు సరదానే అన్నాను నేను రామచంద్రం మా ఊళ్ళో పెద్ద టెన్నిస్ ఛాంపియన్ పొడుగ్గా బలంగా హుషారుగా ఉంటాడు మా ఊరు క్లబ్కి సహాయ కార్యదర్శి సేవా సదనాని గౌరవాధ్యక్షుడు ఆ సదనం ఏమిటో ఏం చేసేదో ఇప్పటికీ నాకు తెలియదు ఇటువంటి సంస్థల ప్రత్యేకత ఇదే కాబోలు రామచంద్రానికి కాలు ఒడ్డిన పెద్ద మేడ ఉంది మేడలో భార్య కుమార రత్నం కూడా ఉన్నారు అతను భార్యను ఎక్కువ ప్రేమిస్తాడో భార్య పేరు ఎకరాలను ఎక్కువ తెలియక తేలక జిజ్ఞాసవులు చాలా మంది బాధపడేవారు పాపం మా నాగభూషణం మామయ్యకి వరుసకు బావవుతాడో బామ్మది అవుతాడో ఇటువంటి భోగట్ట నాకు సరిగ్గా తెలియదు మా తప్ప అసలు నాగభూషణం నాకు వేలు విడిచిన మ్యానుభావం అందరూ ఒకే ఊళ్ళో ఉండడము రాకపోకలు శుభకార్యాలు మంచి అడ్డల్లో ఒకరినొకరు ఆదుకోవడము ఇలాంటి వాటి వల్ల నీ కుటుంబాలంటికి చదువు గాఢ స్నేహం ఏర్పడ్డాయి నాగభూషణం కూడా ఊళ్ళో చెప్పుకోదగినవాడు ఎంఏ చదివాడు పెద్ద కలప వ్యాపారం నడుపుతున్నాడు ప్రతి ఏడాది భగవద్గీత మీద ఉపనిషత్తుల మీద పెద్దవాళ్ళని పిలిపించి ఉపన్యాసాలు ఇప్పిస్తుంటాడు కట్టడం ఎప్పుడూ కద్దరే కానీ జిల్లా బోర్డు ప్రెసిడెంట్ ఏ పార్టీ అయితే ఆ పార్టీని బలపరుస్తాడు దివ్యజ్ఞాన సమాజానికి ఉపాధ్యక్షుడు ఊళ్ళో కలెక్టర్ వచ్చిన మంత్రి వచ్చిన ఇతనింట్లో నమ్మకం కారు బాగుపడిందండి అన్నాడు నారాయణ మధ్యలో అడ్డు వచ్చి ఆ రామచంద్రన్ కారు చుట్టూ రెండుసార్లు ప్రదక్షిణం చేశాడు కొంతసేపు గొనుక్కున్నాడు కారు కింద మీద ఏదో పరీక్ష చేశాడు చివరికి ఆల్ రైట్ అంటూ కారులో కూర్చున్నాడు కారు సాగింది ఎర్రని పొడిగాటి రోడ్డు మీద కారు వెళుతుంటే చల్లనిగాలి మొహానికి కొడుతుంది ఇటు అటు పంట చేంతిలో నెంబర్లో వేసిన మైలు రాళ్ళు ఒకటొక్కటే జరిగిపోతున్నాయి నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాలులాగే నక్షత్రాలు మెరుస్తున్నాయి మండుతున్నాయి చీకటిలో ప్రకృతి గాంభీర్యం వహిస్తుంది దేవుడు లాంటి అనిర్వచనీయమైన శక్తి సన్నిహితంగా ఉన్నట్టుంటుంది మామయ్య నన్ను బిఏ ఎక్కడ చదువుతామని అడుగుతున్నాడు మద్రాసులో అని చెప్పాను రజకారణార్కి దగ్గరలో అతనికి ఒక తియాసా అవిష్టం ఎక్తుడున్న ఆట దగ్గర ఉండి చదువుకోమని హాస్టల్లో ఉంటే పాడైపోతామని చెప్తున్నాడు రామచంద్రం మధ్య మధ్య రాజమండ్రి శంకరం టెన్నిస్ ఆటలో ఉండే లోపాన్ని గురించి చెప్తున్నాడు మిక్సర్ డబల్స్ ఆడుతుంటే ఆవిడ ఆవిడు అడిగాడు మిస్ శర్మిష్ట బాగుంటుందా ఆవిడా ఆవిడ ఆట రెండోను అంటూ మామయ్య నవ్వాడు దోపిచెట్లొస్తున్నాం అన్నాడు రామచంద్రం అక్కడక్కడ రెండు మూడు పాకలు గుడిచెలు చీకట్లో ముడుచుకుపోయి ఉన్నాయి ఒక బండి దగ్గర ఇద్దరు మనుషులు తరలకు పాగాలు చుట్టుకుని జమిలి దుప్పట్లు కప్పుకుని చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్నారు ఊరు ఎక్కడో లోపలికి ఉంది ఎప్పట్లాగే అప్పటికి పల్లెటూళ్ళలోకి నాగరికత ప్రవేశించలేదు ఈ పాతికేళ్లలో ఎంత అద్భుతమైన మార్పు వచ్చిందో మీకు తెలియదు మీకు ఆ రోజులు తెలియవు విద్యుత్ శక్తి అంటే గ్రామీణులకు తెలియదు ఏలూరు నుంచి తణుకు వెళ్ళని రోడ్డుని గ్రాండ్ రంక్ రోడ్డు అంటారు రాత్రి ఎనిమిది దాటాకి రోడ్డు సురక్షితం కాదు నిర్జనంగా చీకట్లో నిశ్శబ్దంగా నిద్రపోతుండేది ఇప్పుడు చూడండి నిమిష నిమిషానికి వలారి వస్తు వస్తూ వెళుతూ ఉంటుంది ప్రతి గ్రామం నుంచి కూరలు పసుపు మిర్చి మొదలైనవి ఎగుమతి ఈ దోపిచెర్రలో ఇప్పుడు ఒక డేరా సినిమా కూడా ఉంది గ్రామీణులు ఈనాడు చోట్ల సిగరెట్లు ఎక్కువ కాలు వస్తున్నారు మొన్న కార్లు వస్తూ చూశాను బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నట్టు పెద్ద బోర్డు రాసి ఉంది కాగితపు జెండాలు కట్టారు అక్కడ న్యూ మోడల్ కార్లు కూడా ఉన్నాయి పాతికేళ్ల క్రితం ఉన్న స్థితికి ఇప్పటికే ఉన్న వ్యత్యాసం చాలా తీవ్రమైంది సాధారణంగా రెండు దశాబ్దాలలో ఇంత మార్పు ఎక్కడా చరిత్రలో జరగదు కానీ ఒక్కొమ్ముడిగా భూస్వామ్య వ్యవస్థ మీదకు పారిశ్రామిక విప్లవము సైన్స్ పరిణామ ప్రయోజనము దాడి చేసేటప్పటికీ పాత విచ్ఛన్నం చేస్తూ నవీన లోకం కఠినంగా స్థిరపడుతుంది ఈ తీవ్ర వేగానికి తట్టుకోలేక మనుషులు సమాజము తమ చుట్టూ గోడల్ని కట్టుకుని లోపల దాక్కుంటున్నారు దేశానికి ఏదో కీడు మూడిందని గోల పెడతారు మీరు కథ చేశారు అని జ్ఞాపకం చేశాడు నారాయణ అవధాని గారు ఉపన్యాస ధోరణి కొంచెం భయపడి అవును కథ ఆగిపోయింది ఎందుకంటే కారు కూడా సడన్గా అక్కడ ఆగిపోయింది అన్నాడు అవధాని గారు చిన్నగా నవ్వుతూ కొవ్వొత్తు అయిపోయింది అండోయ్ అన్నాడు ఆచారి వాడి దాని మీదే ఉంది మొదటి నుంచి అవధాని గారు సొరుకులోంచి తీసి వెలిగించారు ఇంక ఒక్క కొవ్వొత్తు మాత్రం ఉంది ఇది కాక అన్నారు చచ్చాము అన్నాడు ఆచార్య ఎందుకురా అంత భయం ప్రశ్నించాడు నారాయణ నాకు చేయటంటే పడదు అన్నాడు ఆచార్య దిగులుగా తోటలో పేరుకున్న ముద్ద కట్టి నుంచి గట్టి ఇంతలో ఏదో వికృతంగా సన్నగా కోత వినపడింది ఆచార్య భయంతో చట్టుకుని లేచి ఏమిటది అవధానులు గారు అని అడిగాడు నక్కలు మీ తోటలో నక్కలు కూడా ఉన్నాయండి తోటలో కాదు శ్మశానంలో ఉంటాయి శ్మశానమా ఆచారి గొంత తడబడింది వణికింది అవును తోట కవతలు కాస్త దూరంలో ఉంది అవధాని గారు తాపీగా జాగ్రఫీ మేస్టార్ తూర్పున బంగాళాఖాతము దక్షిణమున హిందూ మహాసముద్రము ఉన్నవి అని చెబుతూ ఉన్నంత నిర్లిప్త అన్నారు నోర్మోయి ఆచారి ఇంత వయసు వచ్చి ఇంతమంది ఉండగా ఈ భయం ఏమిటి నవ్వుతారు ఎవరైనా వింటే అన్నాడు నారాయణ కోపంగా నాకు దేయాలంటి తెగ భయం అందుకని నర్వస్గా అన్నాడు ఆచారి ఈసారి బళ్ళ మీద తాళం తొందరగా వేస్తున్నాడు నక్కల కోతలు అప్పుడప్పుడు ఘోరంగా వినబడుతూనే ఉన్నాయి చెప్పండి అన్నాను నేను అవధాని గారితో రామచంద్రం విసుగ్గా కార్లోంచి దిగాడు మొదటి నుండి నువ్వు అభిశకునం మాటలే మాట్లాడుతున్నావు అందుకే అభిమానవతి నా ఫోర్డు మారని చేస్తుంది అన్నాడు నాగభూషణంతో బాణి తీసి పరీక్షించాడు సరిగ్గా కనబడడం లేదు ఈ అన్నాడు అంతవరకు వెన్నెల ఉన్నట్టు మాకు అనిపించలేదు ఆకాశం మీదకి చూశాను జేగుర్రంగా ఉన్న చంద్రుడి మీద పలుచుని మబ్బులు తారాడుతున్నాయి రామచంద్రం చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్న ఆసామాలని పిలిచాడు కొంచెం అగిపల్ల గీస్తారా కారు అని అడిగాడు వాళ్ళు కుతూహలంగా ఒక్కొక్కటే అగిపల్ల గీస్తూ ఆ వెలుగులో ఏదో మరమ్మతి చేశాడు రామచంద్రం థ్యాంక్స్ అంటూ కారు కూర్చున్నాడు స్టీరింగ్ దగ్గర ఎవరు ఎడుతున్నారు బాబు అన్నాడు ఒక తణుకు అన్నాడు నాగభూషణం శానా దూరం జాగ్రత్త బాబు అడవిలోదో చెరుత పులి కనబడిందని అలాగే అలాగే నేను కారు స్టార్ట్ చేశాడు రామచంద్రం కారు సాగింది నాకు ఏదో భయంగా ఉంది అడవి అంటే మావయ్య అని అడిగాను అదే రా నల్లజర్లు అడివి ఉదయం వస్తుంటే నీకు చూపించలేదు అన్నాడు మావయ్య అవును గూడిని దాటాక మైళ్ళ రోడ్డుకి రెండు వైపులా అడవు పరుచుకుంది వందల కొద్దీ రోడ్డు కడ్డగా సభలు తీర్చి మా కారు సమీపించగానే కిచికిచలు చేస్తూ పరిగెత్తే పగటివేళ సూర్యరశ్మిలో ఆకుపచ్చని అరణ్యం ఎంతో మనోహరంగా ఉంది నోరు లేని వృక్షకోటి మౌన సౌహార్దంతో హాయిగా గుబురుగా స్వేచ్ఛగా ఉన్నట్టుంది అయితే చిరుతపొలి ఉందంటావా మామయ్య చిరుత పొలి లేదు గిరి లేదు ఈ పల్లెటూరు వాళ్ళు ఊరికే ఇలాగ పుకార్లు ఇది ఇంగ్లీష్ వాడి రాజ్యం వాడి తుపాకి ముందు సింహాలు పులు నిలుస్తాయట్రా అంటూ రామచంద్రం ఏదో చెబుతున్నాడు కానీ కార్ ఇంజిన్ నుంచి ఏదో పెద్ద స్వరం బయలుదేరి గొంతును వినబడకుండా చేసింది ఇదేం తప్పురా వెధవ మళ్ళీ ఆగిపోతుందేమో అన్నాడు నాగభూషణం భయంగా ఇది మీ కాలంలో రెండేట్ల బండి కాదు రా ఫోర్ డి ఇంజన్ ఇలాగ ఇంజిన్ మంచి బలంతో ఉందన్నమాట అంటూ రామచంద్రం యాక్సిలేటర్ మీద కారు నొక్కాడు కారు రంగిమని చీకట్లో దూసుకుపోతుంది నాకేదో సరదాగా తెరల్లింగా ఉంది ఆ చిరుతుపులు గొడవ మాత్రం మధ్య మధ్య భయపెడుతుంది తప్ప చూశావా ఒక్క పెట్ట కూడా మైళ్ళ కొద్దీ కనబడదు ఈ చెట్ల చాటుని దొంగలు గుంపులుగా దాక్కుని పల్లెటూరు ప్రయాణికుల్ని దోచుకునేవారు ఇది వరలో అన్నాడు మావయ్య గత చరిత్ర నా కళ్ళ ముందు లీలగా ఆడింది ఇలాగ రోడ్లవి ఉండేవి కావు అక్కడక్కడ ఓ పల్లెటూరు ఉండేది ఏ కాకతీయులో చాళిక్కులో పరిపాలిస్తూ ఉండేవారు అప్పుడు దేశంలో వీరులు వీరవనితలు బంధిపోడు దొంగలు మట్టి రోడ్లు పూలు ఎలుగుబంట్లు స్థిరమైన నమ్మకాలు సంప్రదాయాలు అన్నీ ఉండేవి ఇప్పుడు రోడ్లు టెలిగ్రాఫ్ తీగలు పోలీసులు అన్నీ వచ్చి దొంగల్ని క్రకరమృగాలని నాశనం చేసాయి వాటితో పాటు వేరెవరులు సాధారణ నిరతలు కూడా మాయమైపోయారు అడవి వచ్చేసింది ఈ దాడితే ఇంకా పదిహేను మైళ్ళు తణుకు అన్నాడు రామచంద్రం నాగభూషణం జవాబు ఇవ్వలేదు వెనక్కి జారబడి నిద్ర నువ్వు నిద్రపోతున్నావు ఏమిట్రా అన్నాడు రామచంద్రం నన్ను ఉద్దేశించి లేదు అన్నాను నేను దట్టంగా అనుకుపోయిన అడవిని చూస్తూ అడవి మధ్య నుంచి రోడ్డు ఒక రాక్షస సీమంతంలా ఉంది అడవిలో అంతా కటిక చీకటిగా ఉన్నట్టుంది ఇంజిన్లో ఏదో టాప్మాన్ ఫెయిల్ నెట్టయింది నాగభూషణం ఉలిక్కి పడ్డాడు కారు గంతు ఆగిపోయింది ఏమైంది అన్నాడు నాగభూషణం రామచంద్రం మాట్లాడకుండా దిగి ఇంజిన్ పరీక్ష చేశాడు సరిగ్గా కనబడటం లేదు అంటూనే పరీక్షిస్తున్నాడు కీచురాళ్ల కోతలు ఉచ్చ స్వరంతో వినబడుతున్నాయి నాగభూషణం కూడా దిగాడు కంగారుగా అన్నాడు ఏ బాగుపడుతుందా అని అడిగాడు రామచంద్రం మాట్లాడకుండా వెనక సీటు కింద నుంచి కొంత సామాగ్రి తీసుకుని పనిలో పడ్డాడు చిరుతులు ఏడవిలోనైనా ఉంది అన్నాను నేను మామయ్య ఉలిక్పడి ఎక్కడా అని ఒక గంతు వేశాడు వర్థభాయ్ సడన్గా అలా అన్నాడు కోపంగా రామచంద్రం పనిముట్లు టిక్టిక్ మని చప్పుడు చేస్తున్నాయి శ్రమం వల్ల అతను బరువైన ఊపిరి చొప్పుడు కూడా వినబడుతుంది మధ్య మధ్య గలగలమని చొప్పుడు పక్షి కోతలు కిచకిచలు ఇన్నింటినీ మించి భయంకరమైన నిశ్శబ్దం తెల్లవారతే కలెక్టర్ గారింట్లో పెళ్ళి స్వాగతం చెప్పుకున్నాడు మామయ్య నువ్వేం చదివిస్తున్నావు అన్నాడు రామచంద్రం నేను వెళ్ళలేకపోతే ఎంత భాష అవుతుంది అన్నాడు భోషణం చిరుతులు మనుషులు తింటుందా మామయ్య చిన్నవాడినైనా నాకు పక్క భయం మరో పక్క కుతూహలం ప్లేడర్ గారు పక్కలు వేయిస్తానన్నారు వినలేదు కర్మం మళ్ళీ భోషణం మామయ్య స్వాగతం ఏదో చెప్పలేని భయం అందరిలో వెన్నెల మరి వచ్చింది ఆకాశం మీద చంద్రుడు ఎర్రగా ఉన్నాడు అసహ్యంగా మానని పెద్ద వ్రణంలా ఉన్నాడు నోరు చెక్కిళ్ళు పెరికేసిన శిరస్సులా ఉన్నాడు వలయంలోంచి కొంత భాగం ఊడిపోయి ఉన్నాడు నాకు చంద్రుడిని చూడగానే మొదటిసారిగా భయం వేసింది అనంతమైన శూన్యంలో నీరసంగా నిఘూఢంగా ఉన్న అడవి చంద్రుడు ఏదో విపత్తుకు సూచనగా దుశ్శకనంలా అనిపించాడు వెలవెలబోతున్న విన్నెలు కూడా కాష్టభస్మంలాగా భయపెడుతుంది అరగంట జరిగింది రామచంద్రం పట్టుదలగా ఇంజన్తో తిప్పలు పడుతున్నాడు కారు బాగుపడదరా ఈ రాత్రి ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే అన్నాడు నాగభూషణం కాసేపాకి మళ్లీ అన్నాడు వద్దురా ఈ కారులో ప్రయాణం అంటే విన్నావు కాదు మా ప్రాణాలు తీయడానికి వచ్చింది కర్మం రామచంద్రం సహనం కోల్పోయి అబ్బా చంపక వేదవాల నువ్వు బాగుపడిపోతు కారు లేక స్టీరింగ్ దగ్గర కూర్చో నేను తాడేపల్లి కూడా వచ్చే వరకు తోస్తాను నీ ప్రాణానికి హామీ సరేనా అని అరిచాడు మనుషుల గొంతులకి రోడ్డు వారం చెట్లలో కలకారం రేగింది ఒక క్షణం సద్దు రామచంద్రం లేచి రేగిని చుట్టుని వెనక్కి తోసుకుని ఆఖరి ప్రయత్నం చేస్తాను ఒక లవ్పాటి కర్ర ఉంటే చూడాలి కారును పైకెత్తి పట్టుకోవాలి అంటూ రోడ్డు వారికి పోయి కర్రల కోసం వెతుకుతున్నాడు నేను భయంతో ఆకాశం కేసి చూశాను తెలుపు నలుపు కలిపిన చిరుమబ్బులు చంద్రుని కప్పేస్తున్నాయి చలిగాలి వీస్తోంది నాగభూషణం దిగులుగా కారు పక్కనే ఉంచున్నాడు రామచంద్రం కర్ర కోసం వెతుకుతూ పది దూరం ముందుకు నడిచాడు రోడ్డు చిన్న చెట్లు రావి చెట్లు ఉన్నాయి ఎప్పుడో ముసలి చెట్లు శాఖోపశాఖలుగా అంతటా ఆక్రమించాయి ఒక పెద్ద మర్రి చెట్టు ఓడలతో చీకట్లో అసహ్యంగా భయంకరంగా ఉంది ఓడల చీకటి పేగుల్లాగా వేలాడుతున్నాయి చెట్టు చెట్టుకి మధ్య జీవితమల పొదలు బ్రహ్మచండ్ డొంకలు రకరకాల తీగలు అల్లిబిల్లిగా చుట్టుకున్నాయి ఒక గుడ్లగో వరుస్తూ ఓ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీద ఎగిరింది ఆ చప్పుడుకి ఉడతల కావులు కిచికిచిమంటూ పరుగులెత్తాయి మనుష్యులకి నివాసం కానీ ఏకీకారం జంతువులకు సహజమైన ఆవాసంగా ఉంది ప్రకృతి శాసనం తప్ప వాటికి వేరే జీవన విధానము నియమము నీతి ప్రతి ప్రాణి ఇక్కడ తన తాను రక్షించుకుంటూ తనకన్నా దానిని భక్షిస్తూ బతుకుతుంటుంది ఈ అడవి ఇలాగే ఎన్ని మైళ్ళు లోపలికి చొచ్చుకుపోయిందో లోపల చిరుత పురులే కాదు పెద్ద పురులు సింహాలు ఉన్న మాత్రం ఏం తెలుస్తుంది అమాంతం మనిషి మీద పడి నోట ఖర్చుపోయి ఏ పదలోన దాగి ఒక్కొక్క అవయాన్నే సావకాశంగా చీల్చి రుచిగా భక్షిస్తాయి కాబోలు ఈ అడవు మీద వెన్నెల అనవసరంగా అసందర్భంగా ఉంది అందుకే అడవి కాచిన వెన్నెల అంటారు అదే కాదు వెన్నెల సహజమైన సౌకుమార్యాన్ని ఆహ్లాదత్వాన్ని కోల్పోయి దుర్మార్గంగా దుస్సాహంగా కూడా ఉంది గుబురుగా ఉన్న ఆకుల మధ్య నుండి కొంచెం కొంచెం ఎన్నెల నేలమేదకి జారి వందల కొలది కట్లపాములు కొండపాములు పాగుతున్నట్టుగా ఉంది మరీ లోపలికి వెళ్లకు కేకర త్రోయి అంటూ భూషణం కేకవేశాడు కారు బాగుపడకపోతే రాత్రంతా ఇక్కడ ఉండిపోవడమే అన్నాను నేను నాకు భయంగా ఉంది గొంతు ఎండిపోతున్నట్టుంది మంచినీళ్లు కావాలి అన్నాను మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఇదేం మీ ఇల్లు అనుకున్నావా విసుక్కున్నాను నాగభూషణం నిస్సహాయత వలన నాగభూషణానికి అసహనం ఎక్కువైపోతుంది నాకెందుకు అమ్మ మా ఇల్లు అన్ని జ్ఞాపకం వచ్చాయి లోపల లోపల చిరుతపులు వచ్చి ఖరుకుపోతున్న భయం అవ్యక్తంగా పెరుగుతోంది కాబోలు నాకు ఏడుపు రాబోయింది నాగభూషణం నా ఒళ్ళు ని అన్నాడు భయపడక రా ధైర్యం తెచ్చుకో పన్నెండు గంటలయింది ఇంకో నాలుగైదు గంటలు ఉపయోగపడితే తెల్లవారిపోతుంది కారు బాగుపడిందా సమస్య లేదు నేను మౌనంగా తలూపాను హఠాత్తుగా భూషణం పాము అన్న భయ విఫలమైన కేక నిశ్శబ్దాన్ని కత్తిలా చీలుస్తూ వినబడింది నాగభూషణం రామచంద్రం వెళ్లిన వైపు నాలుగు అడుగులు ముందుకు వేశాడు దూరంగా రోడ్డు మీద ఒకవైపు నుంచి మరోవైపుకి పెద్ద పాము మెళకలు తిరుగుతూ గుడ్డి నెల్లో మెరుస్తూ వెళ్లిపోయింది రామచంద్రం అంటూ కేకలు వేస్తూ పరిగెత్తాడు నాగభూషణం రామచంద్రం అక్కడ పొదల దగ్గరే కోలబడ్డాడు నా ప్రాణాలు బిగుసుకుపోయాయి రెండు చేతులతో పొదుపు పట్టుకుని తన మీద అనుకున్న రామచంద్రాన్ని తీసుకువస్తున్నాడు భూషణం రామచంద్రం వణిగిపోతున్నాడు తలుపు తీయన్నాడు భూషణం కారు తలుపు తీశాను పడుకో రామచంద్రం మెల్లగా రామచంద్రాన్ని వెనుక సీట్లో పడుకోబెట్టాడు పై మీద కండువా తీసి కాలి మీద గట్టిగా బిగించి కెట్టాడు భయపడకు అని హెచ్చరిస్తున్నాడు భూషణ గొంతులో ప్రాణం లేదు ఎండిపోయి చచ్చిపోయింది రామచంద్రం కళలో విపరీతమైన భయం సుళ్ళు తిరిగింది వెర్రిగా పరవళ్ళు తొక్కింది చావు కన్నా దాన్ని గురించిన భయం భరింపలేనిది మనిషి యొక్క ప్రాణ సంరక్షణార్థం వెర్రిగా నరాల్లో కళల్లో గుండెల్లో పరుగులెత్తుతుంది ఆ ప్రాణం యొక్క ప్రథమ వివేకం నేను అన్న నేను అనుకునే ఆ ప్రాణం ఏడుస్తుంది మరొపెట్టుకుంటుంది మోదుకుంటుంది గదిగదలాడుతుంది రామచంద్రం వణికిపోతున్నాడు రామచంద్రంలోని నేను లుప్తమైపోతున్నాడు కరిగిపోతున్నాడు కోట్ల కొలది రక్త సమయాల సైన్యాన్ని తన్ని తాను రక్షించుకోవడానికి యుద్ధానికి పంపిస్తున్నాడు కానీ పాము ముందు ఇంత సైన్యం ఓడిపోతుంది కాలకూట జ్వాల రక్తాన్ని మాంసాన్ని ధాతువుని అంతటా లోపహీనంగా పరుచుకున్న పురాణాన్ని కాల్చేస్తోంది భోషణం నేను చచ్చిపోతాను చచ్చిపోతున్నాను అంటూ అరిచాడు రామచంద్రం బొంగురుగా గాద్గతికంగా భూషణం ఇటు చూశాడు ఎవరూ లేరు చుట్టూ భయంకరమైన అడవి ప్రతి నిమిషము అనుమూల్యమైనది ఒక నిమిషం గడిచింది అంటే రామచంద్రం నివారంపలేని ఉత్పత్తిలోకి జారిపోతాడు భోషణం కర్తవ్యత మూడు అయిపోయాడు ఏమీ చేయలేని ఏమి చేయాలో తెలియని తన వివేకం తన అసక్తలో తనే బంధింపుడి కొట్టుకుంటూ నీరసంగా ఏం భయం లేదురా అంటూ గుండెలు నా భార్య నా పిల్లలు రక్షించు భోషణం రామచంద్రం దీనంగా ఏడుస్తున్నాడు నా కాళ్ళు చేతులు ఆడడం లేదు భయంకరమైన అనుభవం నన్ను సంధులలో కూడా సల్లించి వేసింది బావురుముని ఆడవాలని నుంచి పారిపోవాలని ఉంది కానీ ఎక్కడికి పోను ఎలా పోను అడవిలో గుండు బరువెక్కిపోతుంది భూషణం రామచంద్రం గొంతు క్షీణిస్తుంది అతని నుద చెమట బిందువులు అంత చలిగాలిలో కూడా ఆపద్భాంధవాన రామచంద్రాన్ని రక్షించు తడపడుతూ భూషణం రెండు చేతులు పైకెత్తి జోడించాడు రామచంద్రం వగురుస్తున్నాడు అతని కళ్ళు పిచ్చిగా ఉన్నాయి పెదవుల చివరి నుంచి నొరకక్కుతున్నాడు అది చూసి నాగభూషణం బాబోయిని విరికాకి పెట్టాడు వెలుగున వణిగిపోతున్నాడు వీడి శవాన్ని ఇంటికి తీసుకెళ్లి చెల్లెలకి ఎలా చూపించను రా రామచంద్రం కళ్ళు తెరిచి నా పెళ్ళం అనే అస్పష్టంగా నిస్పృహలకు జారిపోయాడు అవధాని ఆగారు గత స్మృతుల పునశ్చరణ వల్ల ఆయన గొంతు ఉద్రేకంతో బాధతో నిండింది మేమందరం ఊపిరాపి వింటున్నాం ఆచార్య బళ్ళను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని పళ్ళు బిగించి వింటున్నాడు కొవ్వొత్తి జాలిగా రామచంద్రం ప్రాణంలాగా వెలుగుతోంది తోటలో ఏమీ ఎరగనట్టు ఈ మాటలు ఏమి వినట్టు చెట్లు నిశ్శబ్దంగా నిల్చున్నాయి ఒక నిమిషం ఆగి అవధాని గారి సాగించారు భయంకరమైన మృత్యు ఎదురుగా రామచంద్రం గుండెల మీద కూర్చుంది ఎవ్వరూ లేరు అడవిలో మృత్యువులాంటి చీకటి మృత్యుదేవత నవ్వులాంటి బూడిదరంగు వెనెల నాగభూషణం రెండు చేతులతో నమస్కరించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాడు నేను కొయ్యబారిపోతున్నాను కాలం కదలం తన ఇనుపు బిడికిలతో మా తరల మీద నొక్కుతోంది కారులో మూడు ప్రాణాలు ఒక ప్రాణం కథ అవశిష్టంగా అయిపోతుంది రెండు ప్రాణాలు నీరసించి అచేతన స్థితులకు జారిపోతున్నాయి అసలే అడవి అందులో కాళ్ళ శవం శవప్రాయమైన రామచంద్రం పట్టణంలో సుఖ జీవితానికి నౌకర్లకి అబద్దాలకి భేషజాలకి అలవాటైన కృత్రిమ సుకుమారమైన జీవులకి ఇంతకన్నా ఆపదయం ఉంది ఇంతలోకి అడవిలో కాస్త దూరంలో ఒక చోట గప్పును మంటరేగింది బలహీనమైన నా మనస్సు ఇంకా తట్టుకోలేకపోయింది బాబోయి అని అరిచి వెనక్కి పడిపోయాను బహుశా ఐదారు నిమిషాల్లోనే తెలివి వచ్చి ఉంటుంది కళ్ళు తెరచి చూశాను మధ్యగా ఉంది నా తలా మెల్లగా భయంగా వెనక సీట్లోకి చూశాను నాగభూషణం సీటు నానుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మామయ్య అన్నాను నేను భూషణంకి దుఃఖం పొరలు పొరలుగా వస్తోంది ఆడదానిలా ఏడ్చేస్తున్నాడు నాకేం తోచలేదు ఏదో చెప్పాలనుకున్నాను కానీ నాకు మాట పికి రావడం లేదు నోటి చివరి నుంచి నొరగా వెన్నెలలో పొంగుతున్న సోడాలాగా ఉంది అతని గుండెల కిందకి పైకి లేస్తున్నాయి మృత్యువుతో ముఖాముఖి యుద్ధం చేస్తున్నాడు రామచంద్రం అవతలి ఈ మృతికి ఈ మధ్యకి ఈ రహస్యానికి అవతల తీరాను మనం కూడా చచ్చిపోతాం రా ఈ అడవులో దిక్కుమాలను చావుచేస్తాం మనకి ఎంత గతి పట్టింది ఏడుస్తూనే అన్నాడు నాగభూష్ణం పారిపోదాం మామయ్య అంతకంటే ఏడుస్తూ అన్నాను నేను ఎక్కడికి పరిగెత్తిపోదాం గూడెం వరకు రామచంద్రం వదిలేద్దాం ఎలాగో చచ్చిపోతాడుగా నాగభూషణం ఆలోచనలో పడ్డాడు అవును చచ్చే రామచంద్రం కోసం ఇద్దరు కూడా ఎందుకు చావాలి అయితే పరిగెత్తగలమా మాట రావడం లేదే ఇంకా కండల్లో గోపికలా కొంత దూరం వెళ్ళలేకపోతే అక్కడ గతి ఏమిటి ఈ కారు కూడా ఉండదు పడుకుని చావడానికి ఆ నిమిషంలో స్వార్థం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు ఈ ఆదర్శాలు ఆశయాలు అన్నీ ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయాన్ని వరకే ప్రతి మనిషి లోపల లోపల ఒక పాము అయితే రోడ్డమ్మట పాములుంటాయి ఎలాగా అన్నాడు నాగభూషణం అవును అక్కడ ఉండలేము అలాగని అక్కడికి వెళ్ళలేము అరణ్యం మా చుట్టూ కనబడని ఉచ్చులి ఉంచింది ఎన్నో మైళ్ళు పరిగెత్తితే గానీ గూడెం రాదు భగవాన్ని ఎందుకులాగా భావిస్తాం ఆశ ధైర్యం లేదు అక్కడ చెట్ల ఆకులను తిని బతికే కీటకం కన్నా మానవుడు నికృష్టమైపోతున్నాడు నీచంగా దిక్కు లేకుండా చచ్చిపోతున్నాడు రామచంద్రం కదిలినట్లయింది రామచంద్రం అని పిలిచాడు నాగభూషణం రామచంద్రం మిలికలు తిరుగుతున్నాడు గుప్పిట మూస్తున్నాడు మళ్లీ పిలిచాడు భూషణం రామచంద్రం తెలివి లేడు అతని ప్రాణం విపరీతమైన బాధపడుతుంది అతని దేహం వంకరలు తిరుగుతుంది భూషణం చూడలే కళ్ళు మూసుకున్నాడు దేవుడా అంటూ ఆర్తనాదం చేశాడు అడవెంత ప్రతిధ్వనించినట్లయింది నాకు నాలుగ పిడచకట్టుకుపోతుంది నాకు తెలుసు ఏ పాము కరవకుండానే మేమిద్దరం కూడా ఉదయానికల్లి ఈ కారులో చచ్చిపోయి ఉంటాము ఇంతలో ఏదో మొగ్గుల చప్పుడు అనిపించింది మా ప్రాణాలు మరీ పైకిపోయాయి కర్ర నేలను తాటించిన చప్పుడుతో కలిసిన మొగ్గుల చప్పుడు క్రమంగా దగ్గరవుతున్న చప్పుడు నేను భోజనాన్ని గట్టిగా కాగులించుకున్నాను ఇది తప్పకుండా ఏదో దయ్యమే అయి గజ్జలు కట్టుకున్న అడవుల్లో అర్ధరాత్రి పిశాచాలు నృత్యం చేస్తాయి కాబోలు మమ్మల్ని చూసి ఉంటుంది ఏదో దెయ్యం తినటానికి ఇటువైపే వస్తుంది ఎవరిది మనిషి గొంతు మనిషి భాష చటుక్కున భోషణం నేను ఎగిరిపడ్డాం నా చెయ్యి రామచంద్రం పాదం మీద పడింది చల్లగా తగిలింది వెర్రి కేక వేశాను పాపం రామచంద్రం భయపడే స్థితిలో లేడు ఎవరు బాబు కేక వేసింది మళ్ళీ మనిషి ప్రశ్నే భూషణం కళ్ళు గట్టిగా మూసుకునే తడబడుతు అన్నాడు ఎవరిది నేను మనిషిని భయపడుకు ఆ మనిషి సమాధానం కళ్ళు తెరకు చూసాం ఒక ముసలివాడు రోడ్డు మీద ఉన్న పొదలను తప్పించుకుని వస్తున్నాడు నల్లని వంగిపోయిన ఒళ్ళు తెల్లని నరసిన గుబురులాంటి జుట్టు మాకు నమ్మకం చెక్కలేదు పైగా అనుమానం ఇంకా దృఢమైంది ఎవరు నువ్వు ఈ అడవిలో ఎందుకున్నావు భూషణం ఎంత ధైర్యాన్ని కూడా తీసుకుని ప్రశ్నించిన కంఠస్వరంలో వణుకు భయమో తెలిసిపోతున్నాయి సిద్ధయ్యని పాములవాడిని అన్నాడు ముసలివాడు పాములవాడిగా అవును ఇక్కడ ఎందుకున్నావు భోషణం గొంతులో కొంచెం ధైర్యం కనిపించింది నల్లతాజు గర్రం తీయాలి జమీందారు గారు పొరమాయించారు నేను నా కూతురు ఏడవి కొంత లోపలనే పాకేసుకున్నావు ఈ రేత్రేళ్ళు ఎక్కడ ఉండిపోయారే అన్నాడు సిద్ధయ్య మాకు కొంత ధైర్యం కలిగింది అంతవరకు బ్రహ్మాండమైన ఒంటరితనం అనే సాయత అనిపించింది భోషణంలో ఒక్కసారిగా వివేకము ఓపిక కలిగాయి దైవ సంకల్పం ఉంటే కానీ అడవిలో ఇటువంటి వేళ ఒక మనిషి అందులో పాములు వాడికి కనిపించడం ఒక్క గొంతులో కారులోంచి దూకాడు సిద్దయ్య రెండు చేతులు పట్టుకున్నాడు సిద్దయ్య నీకు మంత్రం వచ్చా మా వాడికి పాం కరిచింది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు ముణికు ఆశ కలిసిన భయంతో దుఃఖంతో పూడిపోయిన గొంతుకుతో సిద్ధయ్య రామచంద్రాన్ని పరీక్షగా చూశాడు ఇంకా బతికే ఉన్నాడు బాబయ్య అన్నాడు బాత్తో తోకతకిన బయలుగా గజగిదలాడుతున్న ప్రాణిని చూసి రక్షించాలి సిద్దయ్య దేవుడిలాగూచ్చావు పెద్ద కుటుంబీకుడు పాపం భార్య పిల్లలు ఉన్నారు మంత్రం వేసి బతికించావా సగమాస్తి నీకు రాయిస్తాను సిద్ధయ్య ఓ సెకన్ ఆలోచించాడు ఆకాశం కేసి చూశాడు నల్లని మేకం చంద్రుని కప్పేస్తోంది అదృష్టం ఉంటే బతకొచ్చు అక్కడ పాకలోకి తీసుకురండి వేరు మంత్రం వేయాలి అన్నాడు ఎలాగ తీసుకురావడం భూషణం ప్రశ్నించాడు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఆలోచిస్తుంటే అపాయం మీరిద్దరూ మోసుకురావాలి అడవిలోపలికే పాములుంటాయేమో అంత ఆదుర్దాలను జాగ్రత్త వహించడం భోషణానికి తెలుసును నేను ముందుని దారి చేస్తుంటాను మొవల చప్పుడు పురుగు పుట్ర దూరంగా పోతాయి రండి అంటూ ముందుకు వెళ్ళి రోడ్డు వారంలో ఉన్న పొదల్ని పక్కకు వంచి పట్టుకున్నాడు భోషణం రామచంద్రం భుజాల కింద నుంచి చేతులు పోనిచ్చి పైకెత్తి పట్టుకున్నాడు నేను కాళ్ళు పట్టుకున్నాను అడవిలోపల చీకటి శవప్రాయమైన ఒక మనిషిని అంత చిన్న వయసులో మోయవలసి వచ్చిన భయంకరమైన అనుభవం నన్ను ఎప్పటికీ తలుచుకున్నప్పుడల్లా విచలితం చేస్తుంది చంద్రుడు మబ్బులు చాటుకుపోవడం వల్ల ఉన్నవీనెలు కూడా లేకుండా పోయింది కాళ్ళకి తగిలే ఎండుటాకులు విరిగిన రెమ్మలు కూడా మమ్మల్ని పాములాగా భయపెడుతున్నాయి గుండె దిటవు చేసుకుని సిద్దయ్య అడుగులు అడుగు వేసుకుని నడుస్తున్నావు చేతులు లాగుతున్నాయి భోషణం నేను వదరుస్తున్నావు ఏదో చిరుతు పక్కన ఉన్న దూకుతున్నట్టు అనిపించింది సిద్ధయ్యతో చెప్పాలనుకున్నాను రాత్రి నిద్రలో పీడకలలో గొంతుకు మాట విడిపడ్డం లేదు రెండు ఫర్లాంగును అడిచి వెళ్లేటప్పటికి చెట్టు చామాలైన కనిపించింది ఎత్తైన రాతి ఉంది అక్కడి నుంచి మినుకు మిణుకుమని దీపపు వెలుతురు వస్తుంది కొవ్వూతి ఆకరైపోతోంది అవధాని గారు అని హఠాత్తుగా అన్నాడు ఆచారి అవధాని గారి అంతరాయం కలిగిస్తూ అవధాని గారు ఆచార్యకేసి నిరసనగా చూసి సొరుగులో నుంచి ఆఖరి తీసి వెలిగించారు ఒక్క మాట కూడా మాట్లాడుకున్నాడు ఆచారి పెదవులు వణుకుతున్నాయి ఎప్పుడు నారాయణ దగ్గరికి చేరడు ఓ చేత్తో నారాయణ నడుమని గట్టిగా పట్టుకున్నాడు తోటలోంచి కీచురాళ్ల మాత్రం వినబడుతోంది అవధాని గారు ప్రారంభించారు ఇదే బాబయ్య గుడిసే అన్నాడు సిద్ధయ్య ఇక్కడ అపాయం లేదు కదా నీకు పురుగు పుట్ర భూషణం ఆయాసపడుతున్నాడు మంత్రించిన ఇసుక చుట్టూ చల్లుతంగా పురుగు రాదు సిద్దయ్య తలుపు తోసుకుని లోపలికి మేము వెళ్ళాం గుడిసెలో ఓ పక్కన కుండలు ఇటుకలతో అమర్చిన పొయ్యి ఉన్నాయి మరో పక్కన దండం మీద బట్టలు అక్కడే ఉన్న మనసం ఉన్నాయి మంచం మీద సిద్దయ్య కూతురు కాబోలు పడుకుంది సూర్యుడు లే తట్టి లేపాడు సిద్దయ్య ఆ యువతి కళ్ళు తెరిచి మమ్మల్ని చూసి గబ్బుక్కుని లేచింది ఆ ఊపుకు ఆమె కొప్పు విడివిడు వినీల జలపాతంలాగా ఆమె చుట్టూ తాకింది సిద్ధయ్య చెప్పిన ప్రకారం రామచంద్రాన్ని మనసం మీద కొడుకోబెట్టాం యువతి ఆశ్చర్యంగా భయంగా చూస్తూ నిలిచింది సిద్దయ్య తొందరగా రెండు మూడు సంచీల్లో చేయిబెట్టి వెతుకుతున్నాడు చివరికి బోర్లించాడు పూసలు పెంకులు వేరుముక్కలు రాళ్ళు ఏవేవో ఉన్నాయి కోడిగుడ్డ దీపం వెలుగులో దేనికోసం చూస్తున్నాడు సిద్దయ్య యువతి చటుక్కున్న ఆత్రుతో ఈ అయికి నలపడిపోతున్నాయి బాబు అంది భోషణం అదిరిపడ్డాడు సిద్ధయ్య త్వరగా మంత్రమై ఆలస్యించేకు సిద్ధయ్య నిరుత్సాహంగా విషాదంగా లేచి నించున్నాడు కావలసిన వేరు మొక్క లేదు బాబు ఉందనుకున్నాను అన్నాడు అయితే ఇప్పుడు ఎలా భూషణం భయంతో ప్రశ్నించాడు ఏం చేయను లేదని తెలిస్తే ముందే తెచ్చి ఉంచుకుందను దూరంగా ఎలగసెట్ అవుతల పొదలకాడి వేరుగల మొక్కలున్నాయి రాత్రి చీకట్లో అక్కడికి వెళ్ళాం పాము పొట్లలో మొళ్ళ పొదలుంటాయి ఎక్కడుంది వెలగ చెట్టు చాలా దూరం రెండు మూడు వందల పోవాలి ఎలాగో వెళ్ళి సిద్ధగా మేలు మర్చిపోని కాళ్ళు పట్టుకుంటాను చెప్పాలా నిష్కారణంగా బాబు చచ్చిపోతుంటే ఊరుకుంటానా అందులో నాకు సీకరపడితే చూపాన్ని సరిగ్గా ఏదేమిటో తెలియదు కదా ఈ చీకటిలో మొక్క ఆనవాళ్ళు ఎలా తెలుస్తుంది భూషణం జేబులోంచి పరుస్ తీశాడు అందులోంచి రెండు రూపాయల నోట్లు కొన్ని పదులు పైకి తీసి ఎగువ సిద్ధయ్య ఇంకా ఇస్తాను ఎంతైనా ఇస్తాను నువ్వే ప్రాణభిక్ష పెట్టాలి అంటూ సిద్ధయ్య ఒళ్ళో పడేశాడు సిద్దయ్య కంగారుగా పక్క తప్పుకున్నాడు ముందే డబ్బు తీసి లోపలి పెట్టుకో మీ డబ్బు కాశిపడ్డానని నా మంత్రం పనిచేయదు సిద్ధయ్య కఠినంగా అన్నాడు భూషణం విధి లేక నోట్ల కుక్కి ఇంకా లాభం అన్నాడు దిగులుగా సిద్ధయ్య లేదన్నట్టు తలవపాడు భూషణం గుండెలు బాదుకుని రామచంద్రం అంటూ ఏడుస్తూ కోలబడ్డాడు అతనిలో ఇంతకు ముందు రేగిన ఆశ ఒక్కసారి గప్పును దుఃఖంతో వెలవల్లాడిపోయాడు పోని నేనెళ్ళి తీసుకురానా సూర్యుడు సన్నడి గొంతు అదిరిపడి చూశాడు భూషణం నువ్వా కంగారుగా అన్నాడు సిద్దయ్య వద్దు సూర్యుడు అక్కడ పాములు అమ్మో ఈ అయ్యి చచ్చిపోతుంటే పాపం వద్దొద్దంటున్నాడు సిద్ధయ్య వెళ్ళొస్తా సూర్యుడి గొంతుల నిశ్చయం జుట్టు ముడివేసుకుని క్షణంలో గుడిసలికి దూసిన బాణంలో వెళ్ళిపోయింది వద్దు సూర్యుడు నా మాటిను వెళ్లొద్దు అంటూ సెద్దయ్య గట్టిగా కోపం గరుస్తూ వెళ్ళాడు అప్పటికే సూర్యుడు దూరంగా వెళ్లి అడవిలో చీకట్లో కలిసిపోయింది వెనక్కి తిరిగి వచ్చాడు కోపంతో భయంతో వణిగిపోతున్నాడు గోడకు జారగలిపడిపోయి నీరసంగా వాపలైన మనిషి బాబు వెనతి కాదు అంటూ వణకే చేతులతో మొహం కప్పుకున్నాడు భోషణానికి ఏమన్నాలో తోచలేదు సిద్దయ్య ప్రాణం దిగబట్టుకున్నట్టుగా కూర్చున్నాడు ఏ చప్పుడైనా అదిరి చూస్తున్నాడు అతరి కడుపు తీపతింది మంచం మీద రామచంద్రన్ చివరి గడియల్లో ఉన్నాడు ఓ పక్క కటికి చీకట్లో అడవిలో విపత్తిని కోరి తెచ్చుకుంటోంది వయసులో ఉన్న యువతి ఇదంతా ఏమిటో ఏ ప్రణయానికి దారితీస్తుందో సరదాకి వెళ్లతో ప్రయాణం చేస్తున్న నాగతీయం అవుతుందో తెలియక ఒక క్షణం ముందుకు ఆలోచించే శక్తి కూడా లేక ఉన్నాను నేను మేకలు గుడి చవతలు సిద్ధ వి కాబులు అరుస్తున్నాయి వికటంగా గుడిసెలు కూడా పరుచుకున్నాయి ఇదంతా నిజం కాదన్నంత అనుమానం కలిగింది ఒక్కొక్క నిమిషమే బలవంతంగా గడుస్తుంది ఎవరో పిస్తోల్ని గుండెకి సూటిగా పెట్టి ట్రగ్గర్ మీద వేలు నొక్కుతున్నట్టుంది సిద్దయ్య మెల్లగా లేచాడు దీపం వెలుగులు అతని కళ్ళు నిశ్చయంతో వెలిగాయి ఒట్టి మంత్రమైన ఈలోగా వేస్తానన్నాడు రామచంద్రాన్ని పరీక్షించాడు చిటికలు వేస్తూ పెదవులు కదుపుతూ మంత్రం చుట్టూ తిరుగుతున్నాడు మంత్రావేశంతో సిద్ధయ్య చూపుకు సూలం వైట్ నైశిత్యం కలిగినట్టే అనిపించింది ఆ సమయంలో అతను మురిసలి వాళ్ళే లే శక్తివంతమైన ఒక విద్యుత్ తలంలో ఉన్నాడు భోషణ ఏదో అనుభవి మానివేశాడు సిద్ధయ్య తదేకమైన తత్పరతలో గదిలోనే ఈ శబ్దం కూడా గంభీరమైన ఉద్రేకంలో ఉంది భౌతికమైన ప్రపంచాన్ని శాసించే మనస్సు యొక్క శక్తిని నాకు చూస్తున్నట్టు అనిపించింది సూర్యుడు తలుపు తోసుకుని లోపలికి వచ్చింది మొహం చేతుల మీద గీరుకుపోయిన ఎరుపుచారులు ఆయస్పడుతుంది తెచ్చాను అంది ఆమె చేతిలో ఐదారు మొక్కలున్నాయి సిద్ధయ్య అదే చలించిన చూపుతో సంగచాడు సూర్యుడు గబగబ వేరకు తీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది అతని అరిపదాలను ఒళ్ళో పెట్టుకుని చేతులతో రాస్తోంది అరగంట గడిచింది సిద్దయ్య వేసిన మంత్రం వేస్తూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు భోషణం తలపైకి రెండు చేతులు ఎత్తిపొట్టుకుని మౌనంగా దేవుళ్ళని ప్రార్థిస్తున్నాడు నేను రామచంద్రం కేసి ఆదుర్తగా చూస్తున్నాను క్రమంగా అతని మొహంలో చావు తప్పుకున్నాయి జీవకళ కొంచెంగా తిరిగి వస్తుంది శ్వాస తేలిగ్గా యథాస్థితికి వస్తుంది సూర్యుడు నష్టాన్ని చిరుచమట కమ్మింది పరిశ్రమ వల్ల రామచంద్రం తేటపడింది సూర్యుడు ఆనందంతో బాబు బతికాడి అని కేక వేసింది భోషణం అంటూ లేచి రామచంద్రాన్ని చూచి వెర్రి ఇదంతా నీ చలవ సూర్యుడు అంటాము కాళ్ళ మీద పడ్డాడు సూర్యుడు సిగ్గుపడుతూ అదేమిటి తప్పు బాబు అంటూ లేచి దూరంగా వెళ్ళింది సిద్దయ్య మంత్రోచ్చారణ ఆపి ఒకసారి రామచంద్రాన్ని చూసి నెట్టూర్చి వెదురుగోడనకు నించున్నాడు అతను చాలా అలసిపోయినట్టున్నాడు సిద్దయ్య ప్రేమగా జాలిగా కూతురి విరాడు దిక్కు లేకుండా అడవిలో చచ్చిపోతాననుకున్న ఈ రాత్రి పాములవాడి గుడిసులో అదృష్టవశాత్తు సుఖాంతమైంది దిగుసిపోయిన నరాలు ఒక్కసారిగా చళ్ళి ఒక్కసారిగా ఒళ్లంతా తేలికైపోయినట్టు అనిపించింది రామచంద్రం కళ్ళు తెరిచి సన్నగా మూలికి పక్క చూశాడు భూషణం దగ్గరికి వెళ్ళి విర్రినందంతో జరిగిందంతా చెప్పేస్తున్నాడు బతికవురా రామచంద్రం ఇంక భయం లేదు తెల్లారకుండా బస్సు వస్తుంది దానిలో వెళ్తే కలెక్టర్ గారి పెళ్లి ముహూర్తానికి తప్పకుండా వెళ్ళొచ్చు అసలు నువ్వు లేకపోతే అక్కడ కథలేదంటూ వాగేస్తున్నాడు బరువుగా నీరసంగా ఉన్న రామచంద్రం కళ్లలో చిన్న నవ్వుతా వెలుగాలలాగా మెదిలింది అంతలోనే భూషణం మెడకు చేతులు తగిలించి గబుక్కుని ఇప్పుడు ఏడుస్తామెంటారు ప్రమాదం తప్పోన పడుకో మళ్ళీ ఉదయం పెళ్లికి రెడీగా ఉండాలన్నాడు భూషణం అతను బతకడంలోని పరమార్థం కలెక్టర్ గారింట్లో పెళ్లికి హాజరవ్వడం కాబోలు అని కుర్రవాణ్ణి నా మనసు కనిపించకపోలేదు అసలు పెద్ద ఉద్యోగస్తుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఎంతగా అవసరమైన పెద్ద మనుషులకి హఠాత్తుగా చచ్చిపోయే హక్కు లాభ్రకారం ఉండి ఉండదు కూడా సూర్యుడు నవ్వుతూ చేతితో పాత్రను పట్టుకొచ్చి తప్పుకో ఆయన కొంచెం పడుకొని ఉండు రామచంద్రం తల్ని ఒళ్ళోకి తీసుకుని నోట్లో పాత్రలో ఉన్న పాలుపోసింది ఏమిటది అన్నాడు భోష్ణం మిరపప్పుడి పాలు దారకంగా ఉంటుంది అంది సూర్యుడు ఈ అడవిలో మీకు పాలు సప్లై అవుతాయి ఏమిటి భయం పోగానే నాగభూషణం సహజమైన వివేకాన్ని విచక్షణని తిరిగి పొందాడు సూర్యుడు పక్కు నవ్వింది మేకపాలు అంది రామ మేకపాలు తాగడమే సరే సరే అపర్ధర్మం అన్నాడు భూషణం సిద్ధయ్య చిరిగిన సంచులను పగ్గా పరిచి కొంతసేపు పరు బాబు అన్నాడు రామచంద్రం పాలు తాగి నిద్రపోయాడు అలసిపోయారు బాబు గారు రెండు జాంపళ్ళు కోసామున సూర్యుడు నిజమే ఏదైనా తినాలనిపిస్తోంది అంటూ గోనిపట్టా మీద చదిగిలబడి ఏం సిద్ధయ్య నీ అలడూ ఏం చేస్తున్నాడు అన్నాడు భూషణం మొగుడు నగ్గేసింది బాబు మా సూర్యుడు ఏ అన్నాడు ఉలిక్కిపడి భూషణం వాడంటే మొదటి దీనికి ఇష్టం లేదు వద్దొద్దు నేనే దీన్ని పెళ్లి చేశాను బలవంతాన అన్నాడు సిద్ధయ్య కట్టుకున్న ముగ్గుడు వదిలేయడమే ఆశ్చర్యంగా అన్నాడు భూషణం పాపం సో ఇష్టం లేకపోతే కాపురం వెట్టా చేయడం నాకు అర్థం కాలేదు అంది సూర్యుడు కోడిగుడ్డు దీపం ముందు కూర్చుని చాగుతో జాంపళ్ళు ముక్కల కిందకు మధ్య మధ్య మొహం పడే జుట్టుని చేతో వెనక్కి తోసుకుంటుంది చామనఛాయి రంగైన నవలావణ్యంతో అంగసౌష్ణవంతో ఆమె ఆకర్షణీయంగా ఉంది నుదుటి మీద గీరికిపోయిన సారు లేత ఎరుపుతో మెరుస్తుంది నాతోనే చాలా కాలం తిప్పుకున్నాను బాబు మా సూర్యుడిని శ్రీకాకుళం సాలూరు బొబ్బలి ఇవన్నీ తిరిగి వచ్చాం తాజును బట్టి నాదే పేరు ఆ రోజుల్లో ఇప్పుడు శరీరంలో జాబుపోయింది మొసలివాడిని అయిపోయాను నా సూర్యుడిని చూసుకునే బతుకుతున్నాను దానికైనా నేనేం తప్ప ఎవరు లేరు చంద్రంబాబు ఎప్పుడొస్తాడో ఏమో అన్నాడు సిద్దయ్య అతనెవరు భూషణం ప్రశ్నించాడు నూజివీడిలో సూర్యుడికి ఆ బాబుతో సహవాసమైంది వరకొకరు పొడిచేవాళ్ళు ఈ చంద్రంబాబు పెద్దంటి అప్పాయి సూర్యుడినే పెళ్ళాడుతానన్నాడు తండ్రి కోపం వచ్చి ఇంట్లోంచి తగిలేశాడు ఆ పోకపోక ఎక్కడికి ఉద్యోగం సంపాదించుకు చెప్పాడు సూర్యుడితో నాలుగు నెలలు అయ్యే గతి లేదు సూర్యుడి కడుపులో పెట్టి చంద్రంబాబు బిడ్డే అన్నాడు సిద్ధయ్య చంద్రంబాబు రాకపోతే దీని గత్యం కానభంగా అతని మీద ధ్యాస తప్పకుండా వస్తాడు ఎప్పటికైనా ఎందుకు రాడు నన్ను నడిచి ఉండగల్లా సూర్యుడి కళలో విశ్వాసం మెరుస్తుంది ఎన్నో నెలని కూతురికి అడిగాడు భోజనం నాలుగో నెల సూర్యుడు జాంపండు మొక్కలు తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది నన్ను కూడా తీసుకోమన్నాడు భోజనం నాకు నిద్ర వచ్చేస్తుంది సిద్ధయ్య లేచి మేము కూడా కొంచెం నండి వాళ్ళుస్తాం బాబు కాశా అన్నాడు నీ మేలు మర్చిపోను సిద్ధయ్య నీ రుణం ఎలా తీర్చుకుంటామో తెలియడం లేదు డబ్బు తీసుకొని డబ్బు ఎంత చేస్తుంది బాబు మీ దయ ఉంటే చాలు నేను గుడి సవతిలో పడుకుంటాను లోపల చూడలేదు అవసరమైతే పిలవండి అన్నాడు సిద్దయ్య వద్దు తెలియస్తుంది అది సూర్యుడు చూరు కింద కంబళి కప్పుకొని పడుకుంటా నువ్వు పడుకో సిద్ధయ్య ఆరు గంటలకి బస్సులో వెళ్ళిపోతాం కలెక్టర్ గారింట్లో పెళ్లి సమయానికి వెళ్ళాలి ఇప్పుడు దాదాపు మూడు గంటలైంది మెలకు రాకపోతే లేపు సుమి అన్నాడు నాగకృష్ణం ఆవలిస్తూ చెత్తం అని సిద్దయ్య కంబళి తీసుకెళ్లాడు రామచంద్రం పగ్గానే నేల మీద గుడ్డపరిచి సూర్యుడు పడుకుంది భూషణం నా వైపు తిరిగి వీళ్ళకి నీతి లేదు ధర్మం లేదు చూసావా మెల్లగా అన్నాడు నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది నాకు నిద్ర పట్టేసింది సుమారు గంటకు నా పక్కన ఒక కదిలినట్టు అనిపించింది కళ్ళు తెరచి చూశాను భూషణం లేచి సూర్యుడు వంటి మీరు లేపుతున్నాడు సూర్యుడు లేచి ఏమిటి అంది భూషణం జేబులోంచి డబ్బు తీశాడు మెల్లగా అంటున్నాడు నా మనసు తీర్చు ఇదిగో డబ్బు సూర్యుడు అటు ఇటు చూసింది చిన్నగా నవ్వింది అందుకు డబ్బు ఎందుకు బాబు అంది అయితే ఆశగా అడిగాడు భూషణం నేను అలాంటి దాన్ని అది పోయి పొడుకో అయ్యా కూడా అంటూ మరోవైపు తిరిగి పడుకుంది భూషణం అనుమానంగా చూస్తూ నా పక్కకు వచ్చి పడుకున్నాడు రామచంద్రం గుర్రు బరుకు బరుకుమంటూ వినిపిస్తోంది నేను నవ్వు అప్పుకుని పడుకున్నాను గుడిసి బయట మేక పిల్లరు వస్తుంది భూషణం నన్ను లేపుతున్నాడు వచ్చే వేళ అయింది అంటున్నాడు ఉలిక్కి తెల్లారిపోతోంది గుడిసి చూరులోంచి చీకటి పలచబడిపోవడం కనిపిస్తోంది రామచంద్రం అంటున్నాడు ఇంత ముద్దు నిద్రపోయేవాడు పరీక్షలో ఏం చదువుతాడు మంచి గంభీరంగా ఉత్సాహంగా ఉంది రామచంద్రం రాత్రి మేము పడిన బాధ భయం అంతా పీడకలేమో అనిపించినట్టుంది రామచంద్రం తీరు చూస్తే రామచంద్రం మామూలు పెద్ద మనిషి శ్రీమంతుడు టెన్నిస్ ఛాంపియన్ అయిపోయాడు నువ్వేం తీసుకోన ఒకటి నాకు తృప్తిగా లేదన్నాడు రామచంద్రం మంత్రం పట్టేవద్దు బాబు బెడ్స్ కొడుతుంది బాబు బస్సు వచ్చేస్తుంది అన్నాడు సిద్ధయ్య సిద్ధయ్య కూతురు ముందు నడుస్తుంటే వెనకాల మేము అడవంతా మేల్కొంది పక్షుల కిలకెళ్ళలతో కోలాహలంగా ఉంది కాళ్ళకి చల్లని గడ్డి ఆకులు తగిలి జీవు అర్ధరాత్రి భయంకరంగా ఉన్న అడవి ప్రాతకాంతిలో పచ్చ పచ్చగా ఉంది సూర్యుడు దారిలో తీగలు మా కాళ్ళకు తగలకుండా పక్కకు ఉంచుతుంది ఒడ్డు పొడుగు నల్లటి పెద్ద చుట్టూ ఉన్న ఆమె ఆ అడవిలాగా కనిపించింది రోడ్డు మీదగా వచ్చి నిల్చున్నాం సిద్ధయ్య కూతురు ఇంకా మేము వెళ్ళొస్తాం బాబయ్య అన్నారు మా ఊరు వస్తే కనిపించి సిద్దయ్య నీ కూడా తీసుకురా బహుమతి తీసుకుందు గానీ అన్నాడు రామచంద్రం కృతజ్ఞతాభావం ముట్టి పడేలాగా చెత్తం అని వాళ్ళు వెళ్ళిపోయారు ఇటు వాటి చెట్లు బారులు తీరని రోడ్డు లేత వెలుగులో ఎంతో అందంగా ఉంది చల్లని గాలి ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది చిరుతురులు ఈ అడవిలో కనిపించవేం మావయ్య నేను రాత్రి సంఘటన అని ఆగ్రా యాదవ్ పుల్లు నువ్వు కలెక్టర్ గారింటికి పెళ్ళేళ్ళకి చేరుకోకపోతే భోష్ణం ఎంతో ఆతృతగా ఉన్నాడు ఎన్నో బాధ్యతలు గౌరవాలు వహించవలసిన మామయ్య విద్యుత్ దరం మర్చిపోడు పాపం వాళ్లేం తీసుకోలేదు అన్నాడు రామచంద్రం తన ప్రాణదాతల గురించి అన్నట్టు భోషణం మన కారు అన్నాడు కారు దగ్గరికి వెళ్ళాం తడిసిపోయింది మనుషులో తణుకు వెళ్ళగానే దీన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని నిశ్చయించారు ఒరే రామచంద్రం యాదవ్ గారు ఏమే ఇప్పటికైనా మాట వినన్నాడు భూషణం ఇలా అమ్మితే అంతా రిపేర్ చేయించి రంగు చేయించి కండిషన్లో పెట్టి అమ్ముతున్నాను భూషణం ఇన్ని సెకండ్ హ్యాండ్ కార్లు కొన్నాను ఒక్కదానిలో అంటే ఒక దానిలో నష్టం వచ్చిందా అన్నాడు రామచంద్రం గర్వంగా బాబయ్య నడలోంచి కీచుగా కేక వినబడింది అందరం అటు చూశాం సూర్యుడు పరిగెత్తికి బాబు మా ఆయన పాంగరిచింది ఒకసారి రండి ఒకరుస్తుంది సూర్యుడు ఆమె కళల్లో భయం సుళ్ళు తిరుగుతుంది హరి అన్నాడు భూషణం అందరం ఈ దుర్వార్తకు స్తంభించిపోయాం రండి బాబు సగం దూరం వెళ్ళగానే వేరు మొక్క కోసం పొదలో చేయబెట్టి మొక్క పేయకపోయాడు బుస్సును లేచి కాటేసింది తాచు సూర్యుడు దీనంగా అడుగుతోంది ఎలాగా ఈ బస్సు దాటిపోతే కలెక్టర్ గారింట్లో పెళ్ళికి ఎలాగే వెళ్ళడం రిసెప్షన్ అంతా నేనే చూసుకుంటానని మాటిచ్చానాయే అన్నాడు రామచంద్రం పెద్ద సమస్య వచ్చిపోయింది రామచంద్రానికి అయినా మనమేం చేయగలం భోష్ణం నిరీహుడై జాలిగా అన్నాడు నేను వెర్రిగా సూర్యుడికి చూస్తున్నాను నేను ఒక్కతను చూడలేను బాబు మీరుంటే ధైర్యం రక్షించండి ఏడుస్తోంది సూర్యుడు అదిగో బస్సు వస్తుంది అన్నాడు భోష్ణం రామచంద్రం చెయ్యి ఆపమని సంగాడు బస్సు సాగింది త్వరగా ఎక్కండి బాబు అంటున్నాడు కండక్టరు రామచంద్రం గబుక్కుని రెండు పది రూపాయల నోట్ల జబుల సూర్యుడి చేతిలో పెట్టి మేము ఉండి మాత్రం ఏం చేయగలం సూర్యుడు మంత్రం వచ్చినా తంత్రం వచ్చినా అవతల కలెక్టర్ గారింట్లో పెళ్ళి ఈ డబ్బుతో ఎక్కడికైనా తీసుకెళ్లి చూపించి మీ బాబుని అని బస్సు ఎక్కాడు భోష్ నవ్ నిచ్చేస్తుడై ఉన్న నన్ను జబ్బు బస్సులోకి తోసి తను ఎక్కాడు సూర్యుడు ఏమనుకోకు కలెక్టర్ గారింట్లో అంటున్నాడు బస్సు సాగింది సూర్యుడు విచిత్రంగా నోరావలించి గుడ్లప్పగించి చూస్తూ నిలబడింది పది రూపాయల నోట్లు రెండు వరి చల్లని గారిలో పౌరు వెళ్ళ పల్టీలు కొడుతున్నాయి బస్సు వేగంగా వెళ్ళిపోతుంది పాపం మనం చేయగలిగిందేముంది అన్నాడు భూషణం ఇంకా జాలితో అందులో కలెక్టర్ గారికి మాట ఇచ్చామాయే అన్నాడు రామచంద్రం మాట ఇచ్చి తప్పడంలో అమానుషత్వం అను ఊహించుకుని ఇది నల్లజర్లా అడవిలో అనే ఆనాటి సంఘటన అని అవధాని గారు ఆగి మా చూశారు కొవ్వొత్తు ఎలాగా అన్నాడు ఆచార్య భయంగా డ్రైవరు వంటవాడు సినిమా నుంచి పాటికి వస్తూ ఉంటారు అన్నాడు నారాయణ ఈ తోటలో పాములు ఉన్నాయండి అన్నాడు ఆచార్య అవధాని గారు మాట్లాడలేరు పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన దగ్గరే ఉంది ఇంకా ఆయన మనస్సు సిద్ధయ్య చచ్చిపోయాడేమో అన్నాను నేను మనకేం తెలుస్తుంది అన్నారు అవధాని గారు సూర్యుడేమైందో కూడా తెలియదు అన్నారు బరువుగా గబుక్కున్న లైట్లు వెలిగాయి బంగ్లాంతా వెలుగుతో నిండిపోయింది ఆచార్య ఆనందంతో నవ్వుతున్నాడు అవధాని గారు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు డ్రైవర్ రాగానే వెళ్ళిపోదాం అంటున్నాడు నారాయణ తోట అవతల నుంచి ఇంకా నక్కతల కూతలు వినబడుతున్నాయి కానీ ఆచారం అంతగా భయపడలేదు ఆంధ్రపత్రిక ఉగాది సంచిక పంతొమ్మిది వందల అరవై